ం శ్రీవేంకటేశాయ నమ ఎక్కడి మానుషజన్మం వెత్తిన ఫలమేమున్నది నిన్నే నమ్మితి నీచింబికను మరవను ఆహారంబును మరవను సంసారసుఖము మరవను ఇంద్రియభోగము మాధవనీమాయా మరచెద మరచుజ్ఞానంబును మరచద తత్పరహస్యము మరచదనురువును దైవము మాధవనీమాయా ఎక్కడి మానుషజన్మం విద్ది నఫలమేమున్నది నిఘము నిన్నేనమితి నీచిత్తంబిను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడనీమాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడనీమాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్క నిన్నే నమ్మితి నీచితంబిగను తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షమాగము తలపునయంతైనా అగపడి శ్రీవేంకటేశ్వర అంతరయామి వై నగి నగినగిను నీ వేలితి నాకాయీమాయా అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై నగిన గిను నీ వేలితి నాకాయీమాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్క నిన్నే నమ్మితి నీచి ంబిను